నమ్మకం ఏంటంటే ప్రేమ కలిగిన రాజా మీ ప్రజలు పొద్దున స్థుత్తులు చెల్లించుకుంటున్నావు తండ్రి మమ్మల్ని ప్రేమించి మరియు ప్రాంతంలో పెద్దవా మమ్మల్ని సజీవులు కలిపి నమ్మకం ఏంటేవా మీ పాశందికి రావడానికి అయ్యా నీ కృపకాయ నీ దయకాయ నీ కుదనాలు ప్రేమ గలంత్రి ఏ యజ్ఞత లేదు ఏ మంచితనం లేదు ఈ దినాన్ని చూడటానికి మా ప్రయ అర్హత లేని అయ్యా ఈ దినాన్ని చూడవల్ల అనేకలు కోరినారు కానీ వారు చూడలేకపోయినారు కానీ మా జీవితాల్లో మీకు ఉన్నటువంటి ఆ యొక్క సంకల్పం ఆ యొక్క ఉద్దేశం ఆ యొక్క మీకు వినాడు అయ్యా ఈ దినంలో మీ ఉద్దేశం మీ సంకల్పం ఏదైతే అది నెరవేర్చండి కృపను అనుగ్రహించండి మేము ఒట్టివారు పనికి మైన వారు అని మీ యొక్క అధికారం కిందకి మీ యొక్క తెలుగు రక ప్రోక్షణ కృపను అనుగ్రహించండి నమ్మకం ఏంటో ఇదిగో దేవా యొక్క నామాన్ని ధ్యానించడానికి అయ్యా మీ నామాన్ని సిద్ధించడానికి అయ్యా గుడి వచ్చిండుగా గురును అనుగ్రహించండి దయని అనుగ్రహించండి ఆత్మ మేము అనుభవించలేకనా సహాయం చేయండి మీ యొక్క సమయం మీ పాదాల మీ పాదాలు సంత చెప్తూ మమ్మల్ని మేము ఖాళీ చేసుకుంటూ మీ యొక్క కృపకై అేడుకుంటూ మేము వైపు మా రక్షకుడు మా ప్రభుని సీక్రీస్తున్నాడు ప్రతి మరియు వేడుకున్నాం తండ్రి ఆమెన్ ప్రియ యేసుజులను చూచిన చాలు అన్న పాట పాడుకుంటా ప్రియరాజును చాలు మాధవు నాయనతో చాలు ప్రియసు నీ చూచిన చాలు మహిమాధవే నాయనతో ను నందుచేరి నిత్యమైన మోక్ష గృహము నందుచేరీ భక్తురాజంపులో హాశించిన చాలు భక్తురాజంపులో హారాశించిన చాలుసు చూచి నా చాలు మహిమాను నే నాయనతో నుంచి ందు కడీ వాక్యం చేత్యం భద్రాపరచే ఏసు రు కడగా బీ వాక్యం చేత్యం భద్రాపరచి నిష్లంక పరిషద్ నిష్లంక పరిశుద్ధులతో పోతు బంగారు వీధులలో తిరిగేదాను బంగారు వీధులలో తిరిగేదాను ప్రియరాజును నేర్చు నా చాలూరు మహిమలోనే నాయనతో నుం ముండా మగుటం తల నూ జుచి స్వర్ణ కేరీటం పెట్టి ఆనంది ముండా మగుటం తల నూ జుచి స్వర్ణ కేరీటం పెట్టి ఆనంది కొరడా కురడా కొత్త పుంజీ ప్రతి ఒక్క గాయము చుంబితూను ప్రతి ఒక్క గాయము నో చుంబితూను ప్రియరాజులు నీచూచి నా చాలు మహిమాలో నాయనతో నుంచే మేలు స్త్రియేశ్వరచినచు మహిమాలో నాయన క్రమంటే నీళ్ళు ఆహాయ బోరాయపుడు ధ్వనించును ఆహానా ఆశాయపుడు తీరుతుండో ఆహా బోరాయపుడు ధ్వనించును ఆహా నా ఆశా ఎప్పుడు తీరుతుందో తండ్రి నా కన్నీ తినే తుడుచునప్పుడు తండ్రి నా కన్నీ తినే నా హృదయము ఆశతో వేచి ఉండే నా హృదయము ప్రియ ఏతు రాజులు మీ చూచీనా చాలు మహిమాలు మీ నాయన తూ నీలు ప్రియ ఏతు రాజులు చాలు నాయన తూ తెలు ఈ పాట పాడిన అబ్బాయి తెలుస్తారు మీకు లేదు బాస్కర్ అదే తమిళనాడులో తమిళనాడులో ఒక బర్రెన్ దగ్గరకు పోయే ఒక పిల్లోడు సార్ అచ్చ అచ్చా బాడు బొర్రెలు కాసుకుంటా పిల్లోడా ఆ బర్రెల్ రా బర్రెలు కాసుకు ఆయన రక్షించబడతాడు ఆ పిల్లోడు ఆహా ఆ అబ్బాయి బర్రెలు కాసుకుంటూ ఈ రోడ్డు ఇస్తా ఉంది ఆశ్చర్యం కదా ఎంత చెప్తా మేము భారత్ అదే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది సార్ ఒక్కొక్క బర్రెలు కాసుకునే అబ్బాయి దేవుని నడుపుదల అనుభవం ఇక్కడ అవున స్పిరిచువల్ స్టేట్ కరెక్ట్ అంటే ఇవన్నీ ఎక్విపింగ్ విధానాలు చెప్పుకున్నా వై డాక్విప్పింగ్ అది ఆ ప్రిపరేషన్ ఇప్పుడు ఆమోసం చేస్తాం ఆమోసం కూడా బర్రలు కాసుకునేట్టు ఇలిటరేట్ ప్రాఫిట్ ఎక్కడో రిమోట్ విలేజ్ నుంచి వచ్చి మెయిన్ సిటీకి వచ్చి ఇప్పుడు ప్రాఫెట్ కి అటర్ చేయాలంటే ఎంత కష్టం కదా అటువంటి వాడిని నేర్చుకుని వస్తాడు ఆల్మోస్ట్ ఆమోస్ట్ ఈజ్ అ వెరీ ష్రూడ్ ప్రాఫిట్ అన్నట్టు బైబిల్లో ఎక్స్ట్రీమ్లీ బోల్డ్ ప్రాఫిట్ ఇలిటరేట్ అంటాడు రోరల్ విలేజ్ నుంచి సిటీకి వచ్చి జరిసెంట్కి వచ్చి ప్రాఫిట్ ఇస్తాడు అట్లా చాలా మంది ఉన్నారు బాస్ట్ అదే మనలో కూడా చాలా మందికి ఉన్న టాలెంట్స్ ఈ పాట రాసే టాలెంట్స్ హలో విజయ్ అన్న ఈ పాట గురించి నేను డ్రైవింగ్ లో ఉన్నా సైడ్ కాపుకున్నా మా అమ్మ ఇంకొక అరగంటలో చనిపోతుంది అనగా ఈ పాట మైక్ తీసుకొని పాడిందన్న చర్చ్ ఈ పాట పాడి బైబిల్ అట్లే పెట్టుకుని అట్టే చనిపోయిందాండి సిద్ధపడింది అప్పటి వరకు మేము ఆ చర్చ్ కాంపౌండ్ లో మేము క్రికెట్ ఆడుతూ ఉన్నాం సార్ చిన్నగా పిల్లల మందరం మార్నింగ్ టెన్ అయింది మండే రోజు అక్క మా అమ్మ వాళ్ళదే కదా చర్చ్ అక్కడనే స్టే చేసి అక్కడ క్రికెట్ ఆడుతుంటే అమ్మ వచ్చి ఎంపైరింగ్ చేసింది ఫోర్ సిక్స్ అది అనుకుంట కామెడీగా దాంట్లో ఒక హాఫ్ అన్ అవర్ ఎవరు డిస్టర్బ్ చేయొద్దని చెప్పి వెళ్ళి మైక్ తీసుకుని ఇదే పాట పాడింది టూ మంత్స్ నుంచి చెప్పింది సార్ అవును టూ మంత్స్ నుంచి చెప్తా ఉన్నది నేను నా తండ్రి ఇద్దరు చేరాలి విజయవాళ్ళ మమ్మీ మా మమ్మీకి చాలా క్లోజ్ సార్ అచ్చా చాలా అంటే చాలా కలిసేద్దరు ఎవ్రీడే దేస్ టుకేస్తా ఉంది నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి సార్ అందుకని చెప్తున్నాను పాట నాకు చాలా ఇష్టం పాట ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి పాట రకరకాల వృత్తిలో మార్చుకుంటాను రాగాలు మార్చేసుకుని బాడతా ఉంటాను అవునులేండి ఎప్పుడు ఎప్పుడు కొత్తగా కొత్తగా ఉంటది అన్నట్టు మార్చుకుంటే రాగా అయితే గాడ్ గిఫ్ట్ ఉంది నాకు మ్యూజిక్ గిఫ్ట్ కాబట్టి నేను ఎక్కడో దినిపేసుకుంటా రాగాలి రాగానే దినిపేసి ఉంటుంది అండి మార్చేసుకుంటాను నేను అక్కడ గిఫ్ట్ అండి ఆయన మణిమగ్గురు పాడాలి బాస్కరా మీకు ఈ జోసఫ్ కిషోర్ పాస్టర్ అనే ఐడియా ఉన్నారా ఎవరైనా అదిలక్ష్మి ఆంటీ అని ఉన్నారు కదా వాళ్ళ పాస్టర్ గారు రాత్రి వన్ థర్టీకి చనిపోయారు అన్న కోవిడ్తో కోవిడ్తో చనిపోయారు నాకు బాగానే పరిచయం ఆయన ఇక్కడ దమ్మాయిగూడలో దమ్మాయిగూడ ఏరియాలో విజయ్ కోవిడ్ తోటి ఈయనతో కలిపి తొమ్మిది మంది ఫాస్టర్ చనిపోయినారు పాస్టర్స్ పాస్టర్స్ మెంబర్స్ నార్మల్ మెంబర్స్ మెంబర్స్ నిన్నటి వరకు కౌంటు మొన్నటి వరకు కౌంటు వనీస్మతి గారు చెప్పారు ఎనిమిది మంది చచ్చిపోయారు ఏందన్నా తెలియలేదు అసలు పాస్టర్ చనిపోతే అసలు ఏం తెలియట్లేదు ఏముంది విజయ్ ఆసుపత్రికి తీసుకుపోతున్నారు అక్కడే అక్కడే మొత్తం ఇదైపోతుంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా భయం భయంగా పోతాం భయం భయంగా ఫోన్ కావటం కొన్ని అసలు కూడా లేదు అవకాశం లేదు పొద్దున చిట్టిమామతో చెప్తుంటే చిట్టిమామ అంటున్నాడు కుక్కచావు అంటే వేరేది కాదు విజయ్ ఇదే కుక్క సొంత ఇంటోళ్ళు కూడా చూసుకోలేని చావు ఆ ప్రొక్లీనర్ వచ్చి దాంట్లో తోసేసి మట్టే వేయడం అని అంటే ఏంటనుకుంటున్నాం చివరి దినాలలో ఉన్నాము భయంకరమైన అన్న వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా ప్రేరేద్దాం అన్న పాస్టర్ అమ్మ ఇంత చిన్నపిల్లలు అవునా చిన్నపిల్లలు ఒక ఫిఫ్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ అట్లా ఉంటుంది ఫాస్టర్ గారికి చాలా క్లోజ్ ఆయన రావడం రావడం పాస్టర్ గారి దగ్గరకు వచ్చేదంట ఆయన ఆయన బేసిక్ స్టార్టింగ్ ఫాస్టర్ గారు కొన్ని వాళ్ళని వీళ్ళని పరిచయం చేపించి అట్లా చేశారంట రీసెంట్ గా నేను దమ్మాయిగూడలో ఒక చర్చ ఇప్పించాను అన్న ఖాళీ గుంటే ఇప్పుడు చనిపోయిన పాస్టర్ గారికి ఆయనకి ఇప్పించాను ఆయన పెంత్ బ్యాక్ గ్రౌండ్ అయితే కొద్దిగా ఇష్యూస్ అయినాయి అర్పులు ఎక్కువ అరుస్తున్నారు డబ్బులు కొడుతున్నారు అని ఆయన నాకు ఫోన్ చేయడం నేను ఈ మధ్యలో కొద్దిగా మాట్లాడడం అవి జరిగినాయి ఆయన ఎక్కడున్నా ఒక టూ త్రీ మంత్స్ లో ఆయన ఆల్మోస్ట్ ఆయన ఒక థర్టీ ప్లేసెస్ మారింటాడు అన్నీ మోర్ దెన్ థర్టీ అన్న మోర్ దెన్ థర్టీ అసలు నాకు తెలిసే ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ నేను అందాజగా థర్టీ చెప్తున్నా గానీ ఆయన లైఫ్ లో ఒక ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ప్లేసెస్ మార్చిస్తారు ఆయనని అంటే ఆయన మరి అట్లే చేస్తాడు ఇంకా చెప్పాల్సిన చెప్పకూడదు తెలియదు కానీ కొద్దిగా బ్యాడ్ నేమ్ అయితే బాగా సంపాదించుకున్నాడు అన్న మాస్టర్ గారు బంగారం దోచేయడం అని అది అని ఏదోదో అంటారు ఇక్కడ దమ్మాయిగూడలో ఆయన పేరే బంగారం పాస్టర్ అని పెట్టారంట పేరు ఈ ఎవరు వచ్చినా సమర్పించుకోండి ఫ్యాన్ కొనివ్వండి బంగారం మీ చెలకు ఉండడం కాదమ్మా అన్నీ తీయండి అట్లా ఉన్నాయి మనం మా కుటుంబం గురించి ప్రేరే చేయాలన్నా అంతే సరే అన్న మరి కంటిన్యూ పరిశుధ్ర పరిశుద్ర పరిశుద్ర జీవం కలిగిన ఆయన జీవాధిపతి ఎస్ అని నామాన్ని పొందున సూత్రాలు అయ్యా ఇప్పటి వరకు అయ్యా ప్రార్థంతో పాటతో పరిచయం దేవా అయ్యా మరి ప్రభా వాక్యం చేసుకోబోతుందిగా నాయన వాక్యంలో ప్రభు మీరు నడిపించండి అయ్యా మీ మాటను ప్రభు నోట నుంచండి అయ్యా వాక్యాన్ని సరంత ప్రభా జీవించడానికి అయ్యా మా జీవితాన్ని సరిచేసుకోవడానికి మీకు నచ్చి మేము ప్రారంభం చేయొచ్చు అయ్యా అనేక మార్లు ప్రభా ఈ బైబిల్లో ఉన్న వాటిని మేము ధ్యానించుతూ వింటూ బాబు ప్రభా వస్తున్నాం కాని ప్రభా దాంట్లో ఉన్న నీతి సత్యాన్ని మేము గ్రహించలేని పరిస్థితిలో ఉన్నాం తండ్రి మాకు ఏ సందు అవసరమో దాన్ని వెతుక్కుంటూ పోయి దాంట్లో తప్పించుకొని ప్రభా ఆ విధంగా ప్రభావ నీతి సత్యానికి దూరం కానీ ప్రభా మీ ఆగి మీ కట్టడలు ప్రభా గైకోని వాటి ప్రకారం నడుచుకునే పరిస్థితిలో అనేకమైన క్రైస్తవ సంఘాలు లేకుండా ఉండడం ప్రభా హాన్ని రేపించేదిగా ఉంది తండ్రి కాబట్టి ప్రభా ఈ సత్యాన్ని ప్రకటించాలా మీరు తెలుసుకోవాలా అందులో మేము ఉండాలి ప్రభా మొట్టమొదటిగా ప్రభా అమ్మంచమని ఏసై నామూలు అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకున్నాం తండ్రి అందరికీ అందరికి తెలిసిన వాక్యమే దీన్ని ఎక్కువసేపు కాదు దేవుని నడిపింపును బట్టిన్ స్ పిల్ల టైమ్ లో దీన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం ఇదేంటంటే రెండవ రాజులు ఇరవయో అధ్యాయం చూస్తే మొట్టమొదటిది వచ్చిన నేను చదువుతాను ఆ దినములలో ఇష్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయను యషియాతని ఎద్దకు వచ్చి నీవు మరణం అవుతున్నావు బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని యహోకు సెలవిచ్చుచున్నాడని చెప్పగా చూడండి ఇక్కడ కిష్కియా అనే ఒక రాజు ఈయన ఈయనకి ఈ మరణకరమైనటువంటి ఒక రోగం వచ్చింది అదేంటి అనేది అంటే నేను అనుకోవడం ఏదో ఒక రకమైన పుండు అది క్యాన్సర్ లాంటిది అంటారు ఇక్కడైతే లేదు కానీ అయితే అతనికి మరణకరమైనటువంటి ఒక ఒక రోగం వచ్చిందని చెప్పి దేవుడు తన ప్రవక్త ద్వారా ఇతని దగ్గరికి ఈ సమాచారాన్ని పంపిస్తాడు పంపించినప్పుడు ఆయన మొట్టమొదటి ఏమన్నా తెలుసా నీవు మరణం నువ్వు ఖచ్చితంగా చచ్చిపోతున్నావు అని అంటే ఎవరైనా ఏం చేస్తారండి పిల్లలు మొత్తాన్ని దగ్గర తీసుకొని భార్య దగ్గర తీసుకొని తల్లిదండ్రుల దగ్గర తీసుకొని అందరి చూసి కన్నీరు విడుతూ ఏడుస్తూ దుఃఖిస్తూ గుండెలు పగల కొట్టుకుంటూ రోజు ఇస్తూ ఎక్కడెక్కడ బాకీలు ఉన్నాయో ఎక్కడెక్కడ ఎవరెవరికి డబ్బులు ఇచ్చారో ఇట్లాంటివన్నీ జనరల్ గా టైం వేస్ట్ చేసుకోకుండా ఏమైతే చెప్పాలో ఇంపార్టెంట్ మాటలు అవి చెప్తారు సహజంగా మానవ దీంట్లో చూస్తే ఫిజికల్ గా చూస్తే చనిపోతున్నావు అని చెప్తే తెలిస్తే మనిషి ఏం చేసుకుంటాడో అదే పని చేసేవాడు కాని ఇక్కడ నీవు చనిపోతున్నావు ఖచ్చితంగా చనిపోతున్నాను అనే మాటను నువ్వు ఇక బ్రతుకోవు గనక నీ ఇల్లును చక్క పెట్టుకోమని ఏ హోవా అక్కడ నీ ఇల్లుని చక్క పెట్టుకోమన్నాడు ఇల్లుని చక్క పెట్టుకోమని ఫిజికల్ లేయర్ లో చూసి నిజంగానే భార్యనో పిల్లలను తల్లిదండ్రులను రక్త సంబంధికులను బెస్ట్ ఫ్రెండ్స్ ను పిలిచి వాళ్ళతో జరిగింది చెప్పుకొని బహు ఏడ్చి కన్నీరు విడిచి రోదిస్తూ ఇల్లు అంతా అందరితో శోక సముద్రంలో అదేంటో ఇక ఇంక అయిపోయిందని చెప్పి వచ్చిన వాడు అందరు చూసి ఆడటం ఇలా ఇంకేదో చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఇల్లు అన్నప్పుడు మనము మన దేహము మన మన ఆత్మ దేవునికి ఇల్లుగా ఉంది అనే విషయం మరి ఈ హిస్టయానికి తెలిసిందేమో వెంటనే ఇతను ఈ పనులేమీ చేయలేదు ఇతను ఏం చేశారు అని అనంటే ఇతను చేసిన మొట్టమొదటి పని నీవు బ్రతుకు నీ ఇల్లును చక్క పెట్టుకునేహో తెలివిస్తున్నాడు నిజంగానే ఇతను ఏం చేస్తాడంటే అతడు అతడు తన ముఖము గోడ గోడ త్రట్టు తిప్పుకొని యహోవార్థ హృదయ సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా అనుకూల అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతినో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కి కన్నీళ్లు విడుచుట కన్నీళ్లు విడిచుచు యుహోవాకు ప్రార్థించాను అతను ఇవేమి చేయలేదండి భార్యకు చెప్పలేదు పిల్లలకు చెప్పలేదు స్నేహితులు చెప్పలేదు నువ్వెందుకు నాతో ఈ మాట చెప్తున్నావని చెప్పి అతను అడగలేదు గాని ఇతను సిద్ధపాటు చూడండి దేవుణ్ణి అడుగుతున్నాడు అయ్యా నేను నీ ఎదుట ఎంత యదార్థంగా ప్రవర్తించాను ఎంత నీటిగా ఉన్నాను ఎంత సత్యంతో నీ సన్నిధిని నేను ఎట్లు నీ దృష్టికి అనుకూలంగా ఉన్నానో నేను ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో గొప్ప ప్రార్థన ఇతను ప్రార్థన చేశాడో లేదో దేవుడు కనికిరానిచ్చాడు ఇతను ప్రార్థన చేసిన వెంటనే దేవుని కార్యం జరిగేది కాని దీని మనం నీతిగా సత్యంగా ఎంచుకుని ఇజికని ఒక రోల్ మోడల్ గా తీసుకుని ఇస్కాయ ఎట్లా ప్రవర్తించాడు ఇస్కాయ ఏ విధంగా ప్రార్థన చేశాడు ఇజికకున్న ఆపదలో ఏ విధంగా ఆపద నుంచి తప్పించుకోగలిగాడు అతనే స్వయంగా దేవుడు పంపించినటువంటి దేవుడే పంపించాడు వర్తమానాన్ని తన ప్రవర్తన ద్వారా ఏషియా ద్వారా పంపించాడు ప్రార్థన చేస్తే దేవుడు విని ఏ వర్తమానం అయితే పంపించారో అతనిలోపు నుంచే ఆశీర్వచనం వచ్చి ఆ మరి మరి కొంత ఆయుష్ని పొడిగించడం అనేది మనం కింద చూస్తే చూస్తాం అయితే దీనికన్నా ముందు చూడండి అతను నిజంగా నీటిగా ఏ విధంగా ఉన్నాడు అనేది కదా మనం తెలుసుకోవాలంటే ఇదే పద్దెనిమిది ఇదే రెండో రాజులు పద్దెనిమిది చూస్తే పద్దెనిమిది మూడు నుంచి ఆరు చూస్తే తమ పితరుడైన దావీదు చేసినట్లు అతను యుహో దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాను చూడండి దావిదు ఏ విధంగా తన తల్లిదండ్రులు తన కుటుంబి అయినటువంటి తన పూర్వీకుడైనటువంటి దావిదు దేవుని ఎంత నీతిగా ఎంత ఉన్నాడో ప్రతిదీ దావేదు దేవుని యొక్క తీసుకెళ్ళి ప్రతిది దేవునితో చెప్పేవాడు విచారించుకునేవాడు తెలుసుకునేవాడు నేర్చుకున్నాడు అక్కడ నుంచి కుటుంబం నుంచి వచ్చిన ఆ అలవాటుని ఆ పద్ధతుల్ని ఇసుక అక్కడ నేర్చుకుని దాన్ని ఆచరించడం నేర్చుకున్నాడు రేపు మన పిల్లలకి మనం ఏమో ఆస్తులు పాస్తులు కాకపోయినా వాళ్ళ కుటుంబం మొత్తం మంచి ప్రార్థనా పరులు బాగా ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు దేవునితో సకనే అనుబంధం కలిగి ఉండేవాళ్ళు దేవుడు వాళ్ళతో మాట్లాడేవాళ్ళు తర్వాత ఏదైనా పరిచర్య అంటేనో ప్రార్థన అంటేనో ముందుంచేవాళ్ళు ఇలాంటి సాక్ష్యం మన కుటుంబాలకి దేవుడు అనుగ్రహించాలి మన పిల్లలకి అదొక ఆస్తిగా మనం ఇవ్వాలి ప్రార్థన ఎట్లా చేయాలి నీతి కట్టడాలను ఎట్లా అనుసరించాలి నీతి అంటే ఏంటి యదార్థం అంటే ఏంటి ప్రాణం పోయినా సరే అబద్ధం అనేది పిల్లలకి నేర్పకూడదు నీతిగా ఉండటం యదార్థంగా ఉండటం సత్యంగా ఉండటం ఇవన్నీ దేవునికి ఇష్టమైనవి ఆ విధంగా ఉండటం అలా పూర్వీకుల దగ్గర నుంచి కి మరి తెలుసు అక్కడి నుంచి వచ్చింది కాబట్టి లేఖనాల్లో తమ పితృడైన దావీ చేసినట్లు అతడు వ్యూహ దృష్టికి పరిపూర్ణముగా నీతిని అనుసరించాను ఆ ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహమును పగలగొట్టాను అంటే విగ్రహారాధన లేదా దేవునికి ఇష్టం లేని దేవునికి కోపం రేపించేది ఏదైతే ఉందో దాన్ని వీలినంత వరకు సంఘాలలోంచి ఆ రోజుల్లో ఉన్న సమాజంలో దాన్ని దూరపరిచే ప్రయత్నం చేశాడు ఐదో చూసుకుంటే ఐదో వచ్చిన అతడు ఇస్రాయేలీ దేవుడైన యోహోవ ఎందు విశ్వాసం ఉంచినవాడు దేవుని ఎందు విశ్వాసం ఏ పని చేసినా ఏం జరిగింది కాబట్టి ఆ విశ్వాసమే కాబట్టి ఇప్పుడు దేవుని దగ్గరకు ప్రార్థన చేశాడు అయ్యా మొత్తం ఒకసారి జ్ఞాపకం చేసుకో నేను ఆ విధంగా ఆ రోజు ప్రవర్తించాను కదా ఈ రోజు నాకు తగిన ఫలాన్ని వృధా అది విశ్వాసం నమ్మకం అంత నమ్మకం ఉంది కాబట్టి కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు జనరల్ గా ఆ మగవాళ్ళకి తొందరగా కన్నీళ్ళు రావంటారు వాళ్ళ హృదయం కరగదండి అంటారు కానీ ఇక్కడ చూడండి కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు మనం కన్నీరు విడిచి ప్రార్థన మనం చేసేవాడిలాగా దేవుడు అలాంటి కృపను మనకి ఇచ్చేవాళ్ళ మనం దేవుని శైలిగా కనిపెట్టుకోవాలి కన్నీరు విడిచి మనం కూడా ప్రార్థన చేయాలి ఎందుకంటే మంచి పద్ధతి మంచి ఆలోచన కాబట్టిక్కడ కన్నీరు విరిచి ఆయన కూడా ప్రార్థన చేశాడు దేవునికి దానికి ముందు ఏం చేశాడంటే పితృడు ఆయన దావించేసినట్టు యోహోవాత దృష్టికి పరిపూర్ణ నీతిగా ఉన్నాడు విశ్వాసంతో ఉన్నాడు అతను అతని తరువాత వచ్చిన యోగా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను ఇతనితో సమాయనమైన వాడు ఒక్కడోనూ లేడు ఏ విషయంలో దేవునిలో దేవునిలో ఆనందిస్తుండోను దేవునికి ప్రార్థించడంలోను యదార్థం ఉండటంలోను నీతి ఉండటంలోను ఈ రాజుల్లో గాని ఆ పూర్వీకుల్లో గాని ఇస్కియా లాంటి ఇష్కియాకి సమానమైన వాడు ఒక్కడు కూడా లేదంట ఎంతో గొప్ప సాక్ష్యం అండి ఇట్లాంటి సాక్ష్యం మన జీవితాల్లో ఉండాలి అయితే ఇక్కడ చూడండి ఈ రోజుల్లో ఎట్లా తయారయ్యారంటే ఎవరికి వారికు అవసరమైనటువంటి బోధని ఎవరికి వారు అనుసరించాల్సిన ఉపయోగకరం లేకపోతే లబ్ది చేకూరే బోధని ఏర్పరచుకుని దాన్ని ఆచరించడం అనుసరించడం అనేది నేర్చుకున్నారు కానీ దేవుని యథార్థంగా ఉండాలని ఆయన నీతి సత్యాన్ని ప్రవర్తించాలని ఆయన నీతిగా ఉండాలని తర్వాత విశ్వాసంతో ఉండాలని కన్నీరు ప్రార్థన చేయాలని తర్వాత ఆయన ఒక మంచి సాక్ష్యాన్ని మనం పొందుకోవాలని సాక్ష్యాన్ని పోగొట్టుకునే వాళ్ళు ఉండకూడదని ఎవరు సరిగ్గా చెప్పరు పైగా ఇక్కడ ఏం జరుగుతుంది ఒకసారి చూస్తే ఇరవై దీంట్లో అతను ముఖము గోడ త్రిప్పు గోడ తట్టు త్రిప్పుకొని యహోవా యదార్థ హృదయుడు నై చూడండి ఏ మాట్లాడుతున్నాడు యహోవా యథార్థ హృదయుడు సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నా యథార్థమైనటువంటి హృదయంతో నేను నీకు ఇష్టమే కదా నేను సత్యంతో ఉన్నాను నీకు తెలుసు కదా నడుచుకుంటున్నా నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేనెట్లు జరిగించను కృపతో జ్ఞాపకము చేసుకోమని కిష్కి కన్నీళ్లు విడిచుచు యహోవాకు ప్రార్థన చేశాను ఇషియా నడిమిషాల నుండి అవతలకు వెళ్లకు మునిపే యహోవా వాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన అధిపతి అయిన ఇసుకి దేవుడు ఏం చెప్తుండ్రు నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన ఇసుకియా దగ్గర పోయి అతని నీ పితృడైన దావేదికు దేవుడు యహోవా నీకు సెలవిచ్చినది నీవు కన్నీళ్లు విడిచున్న తుచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి తిని నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను చూడండి దేవుడా ఆ కన్నీళ్లు విడిచాడు దేవుణ్ణి అడిగేడి నయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో సత్యంతో నీ సన్నిధిలో నేను ఎట్లున్నాను జ్ఞాపకం చేసుకో సమస్తము నీకు అనుకూలంగా ఉండేటట్టుగా నేను నీ విషయాల్లో ప్రతీది జరిగించాను నీ చిత్తం వెంట కనుక్కొని తెలుసుకొని నువ్వు నువ్వు చేయమన్న పనులు ఇలాంటి ప్రార్థన మన జీవితాల్లో కచ్చితంగా అవసరం కాబట్టి మనం ఏదేమో కాబట్టి లేదు కాబట్టి ముఖ్యంగా మనం చాలా విషయాల్లో దేవుని దగ్గర నుంచి సమాధానం పొందుకోలేని వారి లాగా కాబట్టి ఈ ప్రార్థన అనేది రోల్ మోడల్ ఉండాలి దొరదోస్తూ ఈ రోజుల్లో ఈ ప్రార్థన సంఘాల్లో గానీ సంఘ కాపుర్లు గాని ఈ విషయాన్ని ఒక రోల్ మోడల్ గా చూపించకపోగా ఏం చేస్తున్నారంటే దీంట్లో ఉన్నటువంటి ఒక భాగాన్ని తీసుకొని కమర్షియల్ చేసేసారు తెచ్చింది చూడండి ఏం చేస్తాడంటే ఏ విధంగా చేస్తాడంటే దేవుడు పిమ్మట ఏడవ వచ్చిన చూస్తే పిమ్మట ఏసియా అంజూరపు పండ్ల ముద్దను తెప్పించమని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతను బాగుపడెను దేవుడు ఆయుష ఇచ్చాడు పదిహేను సంవత్సరాల ఆయుషం పొడిగిచ్చాడు కానీ ఏ విధంగా అంటే ఈ అంజూరపు పండ్ల ముద్దను తెప్పించాడు దేవుడి ఆగిలిచ్చాడు కాబట్టి దేవుడు చెప్పాడు కాబట్టి దాన్ని దాని తీసుకొచ్చి కట్టడం వల్ల ఆ రోజు కార్యం జరిగింది కానీ ఈ రోజు ఏం జరుగుతుందంటే ఈ అంజురప్ప పండ్ల పండుగ అని చెప్పి ఒక పండుగ ఆచరించి ఆ రోజు ఏం చేస్తారంటే ఎక్కడెక్కడ మార్కెట్ లో ఉన్న అంజూర తీసుకొచ్చి వ్యాధి గస్తులు రోగంతో బాధపడుతున్న వాళ్ళు దీర్ఘకాలికంగా రోగాలకు ఇబ్బందులు పడుతున్న వారు ముఖ్యంగా పిల్లలు లేని వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరికీ ఒక సెంటిమెంట్ అనమాట ఈ పండుగ దేవుడు ప్రార్థన చేసి ఒక నాలుగు రోజులు ముప్పై రోజులు ప్రార్థన చేసి ఈ అంజు రూపాయలు మీకు ఇస్తున్నాము మీరు ఇది తినండి అని నన్ను తింటే మీరు బాగుపడతారు మీరు అస్వస్థత పరచబడతారు అని చెప్తే వెళ్తారు వీళ్ళందరూ కొలువమని ఆ చెస్ దగ్గర ఉంటే చూడండి ఒక్కొక్క కాయ ఖరీదు రూపాయలు కాయ ఒక్క కాయ ఖరీదో ఒక్కొక్కళ్ళు ఏం డబ్బులు తిని లిటరల్ గా చూశానండి నేను వెళ్లాను చూడండి ఒక కాయ కొండల రూపాయలు లేక ఒక గర్భిణీ స్త్రీ ఆమె ఏం చేసింది వంద రూపాయలు తెచ్చుకొని ఆ ఒక దోడు ఇంకెవరన్నా ఒక ఐదు రోజులు అయితే ఒక కాయ తీసుకొని తల కొంచెం తీసుకొని తిన్నాం అంత భయంకరంగా ఎక్కిచ్చేసేశారు మైండ్కి ఇక్కడేమో అసలు అయ్యా నువ్వు నీతిగా ఉండు రా నువ్వు ఉండు సత్యంతో నడుచుకో దేవుని విశ్వాసం ఉంచు అని చెప్పి ఈయన ఉన్నాడు కాబట్టి కార్యం జరిగింది ఆ దేవుడు దాని దాన్ని ఆశీర్వదించే ఆ ఆ రోజు కోసం ఆ ఫలం ద్వారా దేవుడు ఆ కీడిని కొట్టేశాడు దేవుడు స్వస్థ పరిచయాడు అనే మానేసి ఆ రోజు ఆ పని జరిగింది కదా ఈ రోజు కూడా మీరు జరుగుద్ది తెచ్చుకోండి డబ్బులు వేలకు వేల మంది వేలకు వేల మంది ఎక్కడెక్కడి నుంచో తెప్పించే అంజురూపకాయల్ని ఎప్పుడు చూడలేదు అంజరూపకాయ అంటే మేము అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు క్రైస్తవ జీవితంలో క్రైస్తవుల్లో ఈ అంజురూపకాయని తీసుకొచ్చి డబ్బులకి అప్పచెప్పి ఇప్పించి అంటే బోధ ఏం చెప్తుంది దేవుని మాట ఎందుకు జరిగిందనే దాన్ని పక్కన పెట్టి దీన్ని చేయటం ఇంకో వాళ్ళు అంటారు తిమో పౌరులు రాస్తాడు తిమోతి తిమోతితో చెప్తాడు నా సహోదరుడు తిమోతి నీకు కడుపు నొప్పి తగ్గడం కోసం కొంచెం ద్రాక్ష రసాన్ని తీసుకోని ద్రాక్ష రసం అంటే ఏముంది మందేగా మొత్తగా తీసుకోవచ్చు తప్పేం మనం తాగొచ్చు అని చెప్పి కొంతమంది ఏమో ద్రాక్ష తాగుతున్నాను ఈ విధంగా దేవుడు ఏం చెప్పాడు అనేది ముందు దాన్ని వదిలిపెట్టేసి వెనక దాన్ని పట్టుకోవడం ప్రార్ధనంతటి వదిలేసి ప్రార్థనలో ఉండి వాళ్ళ వాక్యాన్ని వింటూ వదిలేసి ప్రార్థన తర్వాత జరిగేటువంటి భోజనాలకు ప్రార్థన తర్వాత ఇచ్చేటువంటి చేపలకు వాటి కోసం రొట్టెల కోసం వాటి కోసం పెరిగెత్తున్నారు వాటి కోసం వెంబడబడుతున్నారు ఆ భోజనాల కోసం ఇదవుతున్నారు గాని దానికన్నా అవసరం అయింది దానికన్నా ముఖ్యమైనదో దాన్ని ఆచరించే పరిస్థితిలో విశ్వాస చెప్పే స్థాయిలో కాపర అనేది కొంచెం బాధ కలిగేది అయితే మనకు అవసరం లేదు గాని చాలా మంది పాపం తెలియక వీటిని అనుసరించి ఈ బాధల్లో పడి ఈ బోధల్లో పడి వాళ్ళు అసలు నీతి సత్యాన్ని మర్చిపోయారు ప్రతి ఒక్కరి జీవితంలో మనకు కావాల్సింది విశ్వాసం ఉండాలి యథార్థమైనటువంటి హృదయం ఉండాలి దేవుని చిత్తమేంటో తెలుసుకోగలిగేటట్టు ఉండాలి అటువంటి వాడు అయినటువంటి హిజికియా ఈ ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆయన ఏం చేసిన ప్రార్థన చేసినప్పుడు కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని ప్రార్థన విని ఏ వ్యక్తితో తగ్గితే దేవుడు సమాచారాన్ని పంపించాడు అతని చనిపోతున్నాడు అతని ఇల్లుని చక్కబెట్టుకోమన్నప్పుడు అతను ఇల్లుని ప్రార్థనా పూర్వకంగానే చక్కబెట్టుకున్నాడు నిలుపుకోగలిగాడు ఆ విషయాన్ని ప్రకటించడం ఏంటంటే ఎవరికి సంబంధించినటువంటి బోధ వాళ్ళు చేసుకుంటూ కింద ఉన్న వాటిని లేకపోతే వీటిన్న వాళ్ళకి అనుకూలమైనటువంటి వాటిని ఆచరిస్తున్నారు కానీ ఈ విధమైనటువంటి జీవితం నా జీవితం నాకు దేవుడు అటువంటి జీవితాన్ని నాకు అనుగ్రహించాలి అని చెప్పటం కనుక్కోవటం దాని గురించి దేవుని దగ్గర అడగటం ఎదురు చూడటం దాన్ని అనేది ఈ రోజుల్లో ఒక ల్యాకింగ్ నెస్ అనమాట క్రైస్తవ జీవితంలో ముఖ్యంగా ఇది మనం చాలా మంది మోసపూరితమైనటువంటి బోధలో పడిపోయి రక్షించాల్సిన బాధ్యత కూడా మన ఉంది ఈ ఇటువంటి సత్యాన్ని మనం చెప్పాలా వాళ్ళకి తెలియజేయాలా నాకు ఆ రోజుల్లో ధైర్యం లేదు కానీ చెప్పడానికి ఈ రోజు అయితే చెప్పాలని చాలా ఆశపడుతున్నాను ఎందుకంటే ఇది మంచి ఇది దేవుడు ఏ విధంగా ఉంటే ఆశీర్వాదం ఇస్తాడో దాన్ని చెప్పడం మానేసి ఒక కాయ తింటాను ఒక ఫలం తింటాను లేతే ఆ రోజుల్లో దేవుడు యోధా నదిలో బాక్ తీసుడు లేకపోతే ఆ ఇంట్లో రోజు అక్కడ పోయి యోగాని నదిలో బాక్ తీసు చాలా మంది ఉన్నారు సార్ ఒక్కసారి అడ్వర్టైజ్మెంట్ చూస్తే రక్షణ టీవీలో గానీ శుభవార్తలో గాని ఆ ఇంట్లో చూస్తే సువార్తలో గానీ ఇంట్లో చూస్తే వాళ్ళు ఏంటంటే టూర్లు గురించి చెప్పి పలాచోట బాబు తీసుకువెస్తున్నాం కానా కానావిందిలో అప్పుడెప్పుడో దేవుడు వివాహం చేసి పెళ్లి చేసి అక్కడ నేలను రా ద్రాక్షరసంగా మారిస్తే నుంచి తీసుకొచ్చినటువంటి ద్రాక్షరసం అని చెప్పడం ఇంకా తెలియకోకుండా జనాలు చాలా మాయలో పడిపోయి ఇదవుతా ఉన్నారు అట్లాంటి వాళ్ళని కూడా రక్షించాలి అయ్యా సత్యం ఇదిగో ఇది సత్యం ఇది యదార్థం ఇది నిజం విశ్వాసం అక్కడ వాళ్ళని చేశాడు దేవుడు ఈ రోజు దేవుడు నీకు కూడా చేస్తాడు ఈ విధంగా ఉంటే ఈ లక్షణాలతో ఉంటే అని చెప్పడం మానేసి ఈ విధంగా చేస్తున్నారు అయితే హిష్కి చేసిన ప్రార్థన చాలా గొప్ప ప్రార్థన దానికన్నా ముందు అతని ప్రవర్తన చాలా యథార్థంగా ఉంది కాబట్టి దేవుడిని అడిగాడయ్యా వృత్తు జ్ఞాపకం దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన మహిమను ఇస్కి అయ్యలా గొప్ప సాక్షిగా ఉంచుకున్నాడు ఈ విషయంలో మనకు కూడా దీని ద్వారా మనది ఏం చేస్తుంది అంటే మనం ఈ విధంగా ఉన్నప్పుడు అది ఎంత చపాయకరమైన పరిస్థితి అయినా ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అయినా దేవుడు మనం కూడా ఒక గొప్ప సాక్షి నిలబెట్టుకుని నిలవబెట్టుకునే పక్షాన ఉంచుతాడు అనేది నాకు కలిగినటువంటి విశ్వాసం అడుగుతారయ్యా వీడు గుడ్డివాడుగా పుట్టడానికి ఎవడు పాపం చేశాడు వీడా వీడిని కన్న తల్లిదండ్రులు అన్నప్పుడు చేయలేదు వాడిని కన్న తల్లిదండ్రులు చేయలేరు గాని నా మహిమ కనపరచడం కోసం వాడు అట్లా దేవుడు ఒక్కొక్కసారి చిన్న ఇబ్బంది కలిగింది ఏంటంటే ఆ ఇబ్బందులు మనం దేవుడిని మహిమపరిచేవారిలాగా ఉంటే దేవుడిని ఆ విధంగా ఆ ఇబ్బందులు దేవుణ్ణి సృజించేవారిలాగా ఉంటే కీర్తనలు పాడేవారిలాగా ఉంటే దేవుడి కార్యాన్ని మనం చూస్తాం మనం దాన్ని దీన్ని ఎత్తుక్కుంటా ఉంటాం కాబట్టి అటువంటి ప్రాక్టీస్ అనేది మనకు ప్రాక్టికల్ గా అట్లా చేయడం అనేది మనకు అవసరం ఈరోజు అటువంటి లేకపోవటం ఇబ్బంది కొంచెం కష్టమే కాబట్టి దేవుడి వాక్యం ద్వారా మనం తెలియబరుస్తుంది ఏంటి అని మనం ఏ విధంగా ఉండాలి మన ప్రార్థన జీవితం ఏ విధంగా ఉండాలి దేవుడిని ప్రార్థన చేసేటప్పుడు ఇంత ధైర్యంగా అయా నేను ఎట్లా నడుచుకున్నానో నీకు తెలీదా అని హిష్కీ అడిగినట్టు దేవుణ్ణి మనం అడగగలగాలి అంటే మనలో యథార్థతుందా సత్యం ఉందా విశ్వాసం ఉందా నీట్ అనేది మనం ఈ రోజు చెక్ గా పెట్టుకుని చెక్ చేసుకోవాలి ఈ విషయాలు దేవుడు ముఖ్యంగా నాతో నాకు ఈ విషయాన్ని దేవుడు ఒక హెచ్చరికగా ఈ వాక్యం ద్వారా చెప్పినందుకు దేవునికి ఎంతో వందనాను దేవుడి కొన్ని మాటలు తన వెనుకల్లో దీనికి ఆశీర్వదించిన దాకా ఆమె పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధ ప్రేమ కలిగిందైనా జీవం కలిగిందైనా ప్రభా నామానికి ఎంతో వందనాలు సుఖ స్తోత్రాలు ప్రభా ఇదిగోనైనా హిష్కాయ జీవితంలో ప్రభా మీరు ఎంతో గొప్ప అద్భుతమైన కార్యం చేశారు కారణం అతని ప్రార్థన జీవితం అతని ప్రవర్తన అతని యథార్థత నీతి సత్యం ప్రభా ఆయా ఆ విధంగా ఉండడం వల్ల ప్రభా అయ్యా ఆయన కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు మీరు విని కార్యం చేశారు ప్రభా అలాంటి ప్రార్థన నాకు కూడా నేర్పించిన జీవితంలో ప్రభా అయ్యా మీరు గొప్ప కార్యాన్ని చేయమని ప్రార్థించభా ఇలాంటి సత్యాన్ని అనేకుడికి మీరు ప్రకటించండి ఏ విధంగా క్రైస్తవ సంఘాలు ఉండాలో ఈ వాక్యం ద్వారా మీరు తెలియజేయండి తండ్రి అయ్యా కింద ఇదిగో ఆయన ఆ అంజురొప్పు పళ్ళు పండుగ చేసినట్టుగా కాకుండా ఆయన అయ్యా నీ ఎవరెవరైతే ఇట్లాంటి ఆచారాలు ప్రభా కొత్త విధానాలకు తెరదిస్తున్నారు వారితో మీరు మాట్లాడి వారికి బుద్ధి చెప్పిన ఆయన అయ్యా వారిని గద్దించిన ఆయన నీ బిడ్డలైన వారిని మీరు రక్షించుకోమని ప్రార్థన చేస్తున్నారు మీరు సహాయకులుగా ఉన్నాను ప్రభావి వాక్యాన్ని ప్రభా నా జీవితంలో నెరవేర్చమని ఇది ఆశీర్వాదకరంగా మార్చమని ప్రభావికి ఎలాంటి లక్షణాలు అయితే ఉన్నాయో ప్రభా అవన్నీ నాకు కూడా ప్రసాదించమని ప్రార్థించేస్తున్నాను తండ్రి అయా పుత్తస్కొని కూడా నాయన ఆ విధంగా నన్ను కూడా ప్రభావి మార్చుకోమని ఏసైనామంలో అడిగి పెట్టుకుని ప్రార్థించుకుంటున్నాను తండ్రి ఆమెను ఇప్పుడు విజయ గారు హలో విజయ్ గారు ప్రార్థన చేస్తారండీ సార్ పాస్టర్ గారు పేరు జోసెఫ్ కిషోర్ అండి మీ కుటుంబం గురించి పిల్లల గురించి చేయాలి సార్ ఓకేనండి మీరు మిలేజ్ అండి ఫస్ట్ నేను మిలేజ్ జోసెఫ్ కిషోర్ గారు అండి పరిశుద్ధుడ మహోన్నతుడా సర్వోన్నతుడ సర్వాధికారి సర్వకృపా నియోగదేవ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను జీవం తండ్రి ఈ సయా మీ వైపు నాకు ఈ దినమును అవకాశంగా ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభు నైనా ఈ దినమంతా మిమ్మల్ని మహిమకరకంగాను మిమ్మల్ని సంతోష మీ చిత్తమును జరిగించే వాడుగాను నాకు సహాయం చేయండి ప్రభు ముఖ్యంగా తండ్రి వాక్యలేఖనాల ద్వారా మాతో మాట్లాడిన పాటల ద్వారా తండ్రి నాయన మీరు మహిమ పొంది ఉన్నారు నాయన ఈ సయా మీకు వంద నాలుగు స్తోత్రాలు ఆ యథార్థమైన బ్రతుకును చీకటి బ్రతుకును పాపం బ్రతుకును వేషధార బ్రతుకును మా యుద్ధ నుండి తొలగించినందుకు మీకు వందనలు ప్రభా నాయన ప్రతి దినం మేము కడగబడుటకు మాకు సహాయం చేయండి తండ్రి ప్రతి దినం మేము ఒప్పుకొని విడిచిపెట్టుటకు మాకు సహాయం చేయండి తండ్రి సిద్ధపాటును కలగ చేయండి ప్రభా తండ్రి అంతము రాకడా తండ్రి మాటలు నాయనా ప్రతి దినం వింటూనే ఉన్నాం తండ్రి ఈ మధ్యకాలంలో కాబట్టి ఎంతో తండ్రి బ్రవ్వనైనా జాగ్రత్తగా భయముతో వణుకుతో నాయన ఈ రక్షణని కొనసాగించే వారంగా ఉండేటట్టు సాయం చేయండి ప్రభు ఈ యొక్క బిడ్డ విడవడుగుడు ప్రభావ చిత్తం కాదు నాయన అగ్నికి పోవడం నీ కానే కాదు తండ్రి కాబట్టి ప్రతి మనిషి ప్రతి హృదయం తండ్రి ప్రభు నాయన మీ వరకు తిరుగుటకు సహాయం చేయండి ముఖ్యంగా తండ్రి ప్రభు నాయన మా మధ్యలో నిన్న కనిపించి ఈరోజు కనిపించని వారు అనేకులు ఉన్నారు ప్రభు నాయన ఈ మీకు వద్దన్నారు మమ్మల్ని సజీవ లెక్కల్లో పెట్టి ఉన్నారంటే నాయన మేమేమి మార్చుకోవాలనో లేదనంటే మీ పని ఏమి చేయాలనో ఈ రెండు విషయాల్ని మేము గుర్తుంచుకోవాలి మేము బ్రతికున్నాం కదా అని మేము నాయన విర్రవీయకుండా మాకు మాత్రమే దేవుడు ఉన్నాడు మేము ఆలోచన చేయకుండా తండ్రి మేము మీ చిత్తం ఏం చేసేదిందో అని గ్రహించుకున్నట్టు సాయం చేయం తండ్రి వందనాలు స్తోత్ర గత కాలంలో నన్ను కాపాడినారు ప్రభా స్వస్థపరిచినారు తండ్రి నాయన సయా మీకు మీరు చేసిన మేలులు నైనా వర్ణించలేను ప్రభా నైనా ప్రతి క్షణం మేలే ప్రభా జీవితంలో నైనా నేను అడగక ముందే నేను ఊహ కూడా తెచ్చుకోకముందే నాకు గాలిని ప్రతి దాన్ని ఇస్తూ వస్తున్నారు ప్రభా నాయన వందనాలు స్తోత్రాలు ప్రభా కృప ప్రభా ని తండ్రి నాయన తగ్గించుకునే స్వభావం ఇంకను దయచేయండి ఆవేశము కోపము నుంచి సంపూర్ణ విడుదల దయచేయండి తండ్రి ప్రభా నాయన ఈ సురజ తండ్రి బుద్ధిహీను మళ్ళీ కోపమును కనపరచుచూ వస్తున్నాం ప్రభా క్షమించండి ప్రభా క్షమించండి మార్చండి క్యారెక్టర్ ని మార్చండి సాయం చేయ మనం తండ్రి నాయన భక్తి గల జీవితం దాని పాపము లేని జీవితం కలిగి ఉండాలి పవిత్రత పరిశుద్ధత తండ్రి మీరు మమ్మల్ని నమ్మి ఇక్కడికి పంపించినారు ఈ శరీరం ఇచ్చినారు మేము తిరిగి నియోజక రావాలి అంత పవిత్రంగా బ్రతకలిపి అపవాది పెట్టే ప్రతి ట్రాప్ మేము గురికాకుండా తండ్రి ప్రభా అపవాదిని జయించు ముందుకు వెళ్ళటాకి సహాయం చేయండి తండ్రి ప్రభా మేం వెలుగుతూ అనేకుల్ని వెలిగించే వారంగా ఉండటం సాయం చేయండి తండ్రి ప్రభానయన చీకటి ఎంత మాత్రము లేక ఆశ్చర్యమైన వెలుగులోనే మేము కొనసాగుటకు సాయం చేయండి మాతో కూడా మీరున్నందుకు వందరాలు ప్రభా ఆయన రాత్రి తండ్రి ప్రభా జోసఫ్ కిషోర్ అయ్య తండ్రి నిద్రించి ఉన్నారు ప్రభు తండ్రి ప్రభానైనా ఈశ్వర తన కుటుంబానికి ప్రార్థిస్తుంటున్నాం నాయన మృతులు ఎక్కడికి పోయినారో నాయన మాకు తెలియదు తండ్రి ప్రభా నాయన ఏ సై తండ్రి తన కుటుంబానికి మీ చేతులు కప్పచెప్పు తండ్రి అమ్మగారిని ఆ బిడ్డలిద్దరిని జ్ఞాపకం చేసుకోండి సంఘస్తులను ఓదార్చండి ఆ కుటుంబానికి నాయన ఓదార్పును దాయి తండ్రి ఇంకా బహు గౌరవమైన విషయం విని ఉందాం ప్రభా ఒక గూడలోని పది మంది పాస్టర్లు మరణించడం తండ్రి నైనా ఎంతో దురదృష్టకరం ప్రభా వారి కుటుంబాలు నైనా రోడ్డున పడకుండా కాపాడమని జీవితం దయచేయమని వారి జీవితాలను వెలిగించమని దాని ద్వారా అనేకులు నాయన కలువిప్పు కలుగుటకు సాయం చేయమని ఆయన మీకు సాక్ష్యముగా ఈ యొక్క తండ్రి ప్రభా చావులను మలుచుకోమని వేడుకొని సాయం చేయండి ప్రభా పాస్టర్ల చుట్టూ మీరక్షణ యనా ప్రాణహాని లేకుండా కంచెను ఏర్పాటు చేయమని వేడుకలు అదే విధముగా ప్రపంచ వ్యాప్తంగా సువార్థికులు నాయన అనేకులు కోవిడ్ బారిన చనిపోయినారు ప్రభా వారి కుటుంబాలను అదే ఇప్పుడు ఎవరైతే సజీవులెక్కల్లో ఉన్నారో సేవకులు కాపర్లు నైనా మీ యొక్క అగ్ని కంచెను మీ యొక్క అగ్ని ఉంచండి వారికి నాయనా ఈశ్వర ధైర్యం దయచేయండి నాయన ఈశ్వరాజ వారు పక్షమున మీరు ఉండండి తండ్రి వారు మీ బోధకులు తండ్రి మీరు ఏర్పరచుకున్న వాళ్ళు ఇంకనో చెప్పేది ఉంది ప్రభు అది అనేక సువార్థకులను లేవనైతండి ప్రతి ఒక్కరు సత్యము బోధించేవారం కూడా చేయండి అబద్ధ బోధకులను ఖండించండి సహాయం చేయండి అంతనికి సిద్ధపడితే సహాయం చేయండి సంఘాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం సంఘంలో తండ్రి ప్రభునయన ఈ సయ ఉన్న లోకం అంతా ఉంది నాయన ఆ సంఘాన్ని పవిత్రపరచండి పరిశుద్ధపరచండి అవకాశం దయచేయండి నాయనా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటారు అదే మరిగా తండ్రి ప్రభా యవన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటారు మా ఇళ్లలోనే ఉన్నారు ప్రభా యవనస్తులేక మంది పిల్లలు తండ్రి త్రోగ తప్పిపోతున్నారు మొబైల్ వారిని పడిపోయి ఉన్నారు జీవిస్తున్నారు క్రైస్తవులను చెప్పుకుంటున్నారు ప్రార్థన జీవితం నాయనా చాటింగ్లు పాపాలు అనేక ఫ్రెండ్షిప్లు నైనా చూడకూడనివి చేయకూడనివి చేస్తూ ఉన్నారు ప్రభా ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నైనా ఈ సురజ వారికి సంపూర్ణ రక్షణ ఇచ్చేయండి మీ విలువని వారికి తెలియచేయండి మీరు పెట్టిన భిక్షే వారి శరీరం వారు గ్రహించడానికి సాయం చేయండి మీరిచ్చిన ఆత్మనే అని వారు గ్రహించడానికి సాయం చేయండి తండ్రి వంద స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం జీవం వల్ల అదే విధంగా నాయన కోవిడ్ బారిన పడిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడు సంపూర్ణ స్వస్థత అనేకులకు కలగజేసి ఉన్నారు వారి జీవితాల్లో తండ్రి నాయన మీ కృతజ్ఞులుగా జీవించలాగా సాక్షిగా నిలబడతకు సహాయం చేయండి వారికి రక్షణ దాయించి నాయన అయ్యా రాకడకు సువార్త ఎంతో అవసరమై ఉన్నది నాయన సత్యసువార్తను చేత పట్టుకొని మేము కూర్చోకుండా మా పనులలో నిమగ్నమై ఉండకుండా తండ్రి ప్రభా నైనా ఒక దినమున మీరు అడిగినప్పుడు ప్రభా ఇగో ఈ పని చేసినామని చెప్పేవారంగా మేము ముందుక సాయం చేయండి ప్రభా పని కల్పించండి నాయన ఏసరగా మా మనసులతో మీరు మాట్లాడమని వేడుకొని జరుగుతున్న సేవనందరినీ జ్ఞాపకం చేసుకోండి భద్రాచలంలో జరిగిన సేవను ఇంకా పేద ప్రజలని తండ్రి ప్రభా అనాథలుగా రోడ్ల మీద విడువపడిన వాళ్ళని తండ్రి ప్రభా ఏ షెల్టర్ లేని నాయన ఏ ంధుత్వాలు లేని అనాథలుగా ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి లేప్రెసి కాలనీ ప్రజల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను టీమ్లో ఉన్న ప్రతి సభ్యులు ఎవరెవరైతే రాలేకపోయినారో వారిని కూడా జ్ఞాపకం చేసుకో ఉన్న మా అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా దాన్ని నేను తగ్గించుకుంటున్నాను మీ మెయిల్లకై మరొకసారి వందనాలు చెల్లి చేస్తుంది ఎసెయిల్ ద్వారా జరుగుతున్న సేవని జ్ఞాపకం చేసుకోండి ప్రభా సహాయం చేయండి తండ్రి ప్రభా అభిరామ్ బ్రదర్ని మీకు వందనాలు సంపూర్ణ స్వస్థత దయచేయండి నాయన జాస్వాన్ని బట్టి వందనాను సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి కుటుంబానికి ధైర్యం దాయి చేయండి ప్రభావ ఆమె చెల్లి క్రిస్టియన్ బట్టి వందనాను గొప్ప కార్యాలయం తండ్రి నాయన ఇంకా ఎవరైతే ఈవినింగ్ ప్రేయర్ టీంలో ఉన్న సభ్యులతో సహా తండ్రి ప్రభా మార్నింగ్ ప్రేయర్ టీంలో ఉన్న సభ్యులందరినీ పేరు పేరున జ్ఞాపకం తీసుకుంటున్నాం మాతో కూడా మీరుడుమని దాన్ని నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా రక్షకుడు మీ ప్రికుమారుడైన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ చేస్తా పరుషులు దేవాళ్ళు అయినా కృపగల తండ్రి కరోన్నతీర్మాన దీన్ని ఎంత వాదనాలి ప్రభావ యథార్థ పండుగ్యమైన మాట్లాడనారు ప్రభా కనుకూని పరిశీలి పరిశీలించండి ప్రభావ యథార్థత దయచేయండి తల్లి ఇప్పుడు ఎటువంటి తిరుమల కలంకం లేకుండా మేము జీవించలేదన మా మీద నింద లేకుండా జీవించలేదన మనోట్లో ఎటువంటి అబద్ధం లేదు బయట మరణిస్తారు మరణిస్తారు మీరు అవమాన ఫాలో దూసిన ఫాలో తెలుస్తారు హలో చేయ సార్కే వదనాలైనా మీకే కృతజ్ఞతలైనా ప్రార్థనలు మీరే మాకు సహాయమీ సహిస్తాము అభిమాన్ గురించి అనేది అనేక మంది గొప్ప దేవ బలతలు కలిగించండి బలం అనుకరించండి గోపరువు మీ యొక్క కృపరి కృప అనుగ్రహించి మమ్మల్ని అందండి మీరు ఆక వర్షాలు పరచుకోమని ఏ శ్రీ కృష్ణ ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మే నమ్మకం ఏంటండి ప్రేంగుల గురించి మీ పాదాలు ప్రేంగుల గురించి మీ యొక్క నమ్మకత్వం మీ యొక్క ప్రేమకి కొందనాలు చెల్లించుకో తండ్రి అయ్యా ఎంతైనా నమ్మకమేం దేవుడు కర్మ జీవితాల్లో నమ్మకే నీ కొందనాలు తండ్రి ఈ పాఠశాల చేయడానికి నాకు ఇచ్చినటువంటి కన్నాయి కొందనాలు దేవులం ఒకటి వెళ్ళిన తను పనులు వెళ్ళి దేవా నమ్మకం ఏంటంటే ప్రేంగులు పుట్ట ఏ రకమైనటువంటి ఫలం కలిగించే ఈ విధంగా నమ్మకం కలిగిన జీవితం ఓడిపోయిన జీవితంలో అయినప్పటికీ నేను మెరుగిన ఆయన తండ్రి చూస్తూ వస్తున్నటువంటి అక్కడ యొక్క చీటికి తనకే నీ పనులు ఆశ్రయించుకుంటున్నావు తింద్రయించుకుంటున్నావు అనుగ్రహం ప్రండి దురు వేయబడుకున్నప్పుడు మా జీవితాల్లో కలిగినటువంటి ఉద్దేశం సంకల్పాలు కానీ దేవ దేవాణి చూస్తున్నాం తిరుగు కను అయ్యాకలను గ్రంథివుడు తర్వాత ఆయన చేయండి దేవాళ్ళను కలిసిమని ప్రార్థిస్తున్నావు తండ్రి తండ్రి మేమై చూస్తున్నాం దేవాన్ని తండ్రి అయ్యా ప్రేంగులు తండ్రి కొత్త మధ్యలో తండ్రి దేవ మమ్మల్ని ఇంటిగా కాపాడుతూ కృతనాలు క్రీస్తు పోషిస్తూ అయ్యా మీరేట్లు రావాల్సిన ప్రింగులు కృతంగుల తండ్రి తెలియజేసుకుంటున్నాను తండ్రి దేవా నమ్మకం తండ్రి అడిగిపోతున్నా పుట్నాల ఫ్రెండ్స్ అండి తండ్రి ఇంతమంది అయితే మన ప్రేమల మీద ఉన్నారా తండ్రి అతి హృదయాల్ని అటు ఆత్మని పార్థం చేయించు సంకల్పం వారి వారి అయ్యా మీ యొక్క ప్రతినిత్య ఉద్దేశాలు అయితే ఉన్నాయి కదండీ అవి వేసినట్టు గొప్ప మనకు తెలుసుకునే ప్రార్థులు వెంగుళా బెంగుళి తండ్రి అయ్యా ని పాదాలకు తోటి ఎవరు వరదల్లో తండ్రి అయ్యా నమ్మకం తండ్రి సమత్వం కోల్పోయి రెస్టరేషన్ లేకుండా ఉన్నారు తండ్రి అయ్యా జీవనోపాధులు కోల్పోయినటువంటి అనేక కోట్ల మంది ప్రజల గురించి వారు పాదాలు కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో వారిని పెట్టుకోవచ్చు తండ్రి అయ్యా అనాభివృద్ధికి లేని వారు అయ్యా నమ్మకం తండ్రి వారు నమకుల కాళు బాధపెట్టిందో తేపు అయ్యా నమకుంటే మనసిపరమైనటువంటి దైవాహింసీ దైవా ఆర్థికపరమైనటువంటి కృప్తం అయ్యా కృప్త నమకు తండ్రి అదేపెట్టేదే కా అయ్యా అయ్యా తండ్రి అత్యున్నతమైన తల్లికి దేవత తండ్రి అయ్యా నమకేనా పోషణ భోషణాధారీ అయ్యాం కరెంట్ తండ్రి రాజా తండ్రి అయ్యాలు తండ్రి అయ్యా నమ్ము తండ్రి అని వారులు మీ పాత్ర జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞానం ప్రేంగులకి రాజా లో నేను చూస్తున్నా తండ్రి ఎంతైనా నమ్మకమైన దేవుడు ప్రేంగులగిన దేవుగా ఉన్నందుకే అని కూడా ప్రేంగులగి తండ్రి సోదేవా ప్రేంగులు గింజ రాజా చరల్లో పంధకాల్లో దేవతలు ఉన్న వారిని జ్ఞాపకం తర్ది శత్రు సమైనటువంటి ఎవరి జీవితాలను పాల్ చేరు తండ్రి ఎవరి జీవితాలలో తండ్రి నాచ్యం వైపు నడుపుతూ తండ్రి వారిని ఆత్మహత్యల వైపు ప్రేరేపిస్తుండగా అయ్యా బాధలు కొట్టుకుంటున్నారు అనుకూలించండి అక్కడి నుంచి అటు ఆత్మలు మీ ప్రాధాన్య కొట్టుకుంటుండగా కొట్టుకుంటుంది బెంగుళీరాజాంగలిగించి అయ్యా మీ నామతత్వానికి ప్రేమకేండి మీరు అయ్యా చేశాన్ని ప్రాతిని రేపు పట్టుకుంటున్నాను లేవా అయ్యా మీ కృపెట్టి జ్ఞాపకం చేసుకోండి లాయించేయండి ట్రైన్ గెలిగించండి అయ్యా నమ్మకం అండి చక్రవర్తిని చక్రవర్తి గారు కుటుంబాన్ని మీ ప్రాతి రేపు పట్టుకుంటున్నాను తండ్రి మీ కృపకై మీ దయకాయ మీ వేసిండగా జ్ఞాపకం చేసుకోండి తీసుకోండి తండ్రి మైర్లో చనిపోయినటువంటి మాస్టర్ గారిని పాటనటువంటి మాస్టర్ గారిని చిత్ర పెట్టాను అయ్యా ఒక తండ్రి అనేకులు చనిపోయినారు నేను అయ్యాసేపులో చెప్తున్నాను తనిపోయి అయ్యా కొడుకు నన్ను తెలియ నేను కాస్త మీరు మాత్రమే టైం తీసుకుంటారు మీరు మాత్రమే పోషన్ తీసుకుంటారు మరి యొక్క జీవితం మరి యొక్క గట్టి జీవితం ఏమైతుంది సమస్తాన్ని మీ పాఠశాల రేపు కట్టుకుంటుంది దిష్టి నుంచి కట్టుబడమని కాదు ఏమంటారు ఇంకంతమంది అయితే అధికారా అన్నాడు మీ పాఠశాల రేపు కట్టుకుంటుంది అన్నారు తండ్రి ఏవైపు అయ్యాం దేవుడు ద్వారా అన్నారు అయ్యా తండ్రి ద్వారాలు జరుగుతుంది తండ్రి కొరకే పనిచేసేటటువంటి సమయం లేవు మహాకర్దనాల్లో ఉన్నాం తండ్రి అయ్యా సమకూర్చుకునే వారంగా ఉంటాను సరి చేసుకునే వారంగా ఉంటాను కట్టబడే వారంగా ఉంటాను అయ్యా అయ్యా అని పర్ణాలు చూస్తూ నమ్మకమైన తండ్రి మీకు ప్రేమ ఈ యొక్క సమయాన్ని ఈ యొక్క క్రీస్తు వారి పరిశుద్ధమైన తండ్రి బాగుమే పరిశుద్ధరా పరిశుద్ధి ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియాపరుల కుప్ప తండ్రి కేసయా ఈ రామానికి ఎంతో ఉంది నాత్రా ప్రభా దొప్ప కలిగిందైనా అయ్యా నాకు ఫోన్ చేసుకోండి ప్రభా అయ్యా ఇప్పటి వరకు నాయన పాటలోను ప్రార్థనలోను వాకింగ్ లో మీరు నడిపించారు మీ మన్ను కరుగా నడిపించుకున్నారు తండ్రి మీకు ఎంతో ఆడుతున్నా తండ్రి ఇదిగో ప్రభా ప్రతి ప్రార్థనా అంశం పైన ప్రభా మీరు గతంలో ప్రభా ఎన్నో విజయాలను మాకు అనుగ్రహించారు తండ్రి మీకు ఎంత ఉన్నారు ప్రభా ఇప్పుడు కూడా ప్రభా ప్రార్థిస్తుండగా ప్రభా అయా హయా ప్రతి విధమైనటువంటి బంధకార శక్తిని ప్రభాయ మీ పాదాల పిల్లలతో ప్రభా అయా ప్రతి ప్రార్థనా అంశానికి ప్రభాయ మీరు పెరుగుండు ప్రభావిజయాన్ని అనుగ్రహించుకుని ప్రార్థన చేచ్చును ఇదిగోనైనా కోవిడ్ తో బాధపడుతున్న ప్రతి ఒక్కరి మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా ఈ కరోనా వ్యాధి నుంచి ప్రభా అయా ఎంతమంది అయితే ముఖ్యంగా ప్రభా ఇదిగోనైనా మీ సంఘ కాపరులు సంఘస్థులు వారు అయ్యా వారందరూ ప్రతి ఒక్కరి మీరు జ్ఞాపకం చేసుకోనండి అయా వారి సంపూర్ణ శక్తిని మీరు అనుగ్రహించండి ఆయా బలము మీరు అనుగ్రహించండి అయా అయా నుంచి అయితే ప్రభావయ్య ఇది ఎక్కువ మందికి ప్రభా ప్రబలించకుండా ప్రభావయ్య ఇది తగ్గుముఖం పట్టేలా ప్రభావ మీ కుణాన్ని కలిగించమని ప్రార్థించాస్టర్ ఎవరెవరైతే ప్రభా ఈ కరోనా వ్యాధిని పడ్డారో ప్రభావ చనిపోయారో వారిని జ్ఞాపం చేసుకోండి అయ్యా వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయా వాటి పరిచర్లను మీరు జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి అయా ఎంతో మంది ప్రభావ కరోనా వ్యాప్తి బాధపడుతూ చనిపోతూ అయ్యా ఆ సంఘాలు ప్రభావ ఈ రోజు ప్రభావయ మరి అయ్యా కాపర్ లేని తయారై భ చాలా చెదురుగా అవ్వకుండా ప్రభా అయా మీ కుటుంబాన్ని గ్రహించమని ప్రార్థించున్నా ఎదుగున్నాయి ముఖ్యంగా ప్రభా మతరమైన క్రైస్తవ జీవితంలో ప్రభా అయా వేరు తండ్రి అయ్యా దూరపరచండ ప్రభా అయా యదార్థంగా ప్రభా అీ సత్యాన్ని ప్రభా అయా అయా నీ సత్యాన్ని నీతిని ప్రకటించడానికి వాటిని మారో కలిగి ఉండడానికి కుటుంబాన్ని గ్రహించండి అయా ప్రభా మీ కుటుంబ జ్ఞాపకం చేసుకోండి ముఖ్యంగా యమనబెట్టెల ప్రభావం జ్ఞాపకం చేసుకోండి వారి ప్రభాన్ని నశించుకోకుండా ప్రభాయ సత్యాన్ని తెలుసుకొని అయా నీ అనుసరించడానికి అయ్యా నీలో ఉండడానికి అనుసరించండి ప్రతి ఒక్క బిడ్డ ప్రభాయ ఈ లోక సంబంధమైనటువంటి ఆటలతోనూ పాటలతోనూ ఆయా సినిమాలతోనూ అయా ఈ లోక సంబంధమైన సాహసాలతోనూ అయ్యా వారిని నశించకుండా పాడవకుండా ప్రభాయ మీ పొప్పగలిగిన హస్తాన్ని వారికి వారిని మీరు ఆకర్షించి ప్రభాయ రోజు ప్రభా అయా చేపలు పట్టే వారికి ప్రభా మీరు మీరు ఎటువంటి అయ్యా మరి మంచి గొప్ప ఆ వాగ్దానాన్ని ఇచ్చారు అయ్యా వారిని ఏర్పరచుకున్నారు ఆ విధంగా కూడా ప్రభా ఈ రోజులు ఏర్పరచుకొని తద్వారా మీ స్వార్థను వారి ద్వారా ప్రభా అనేక ప్రాంతాలకు అందించే ప్రార్థన చేస్తున్నాం ముఖ్యంగా ప్రభా ఇ జోసఫ్ కిషోర్ గారు అయినా అయినా కరోనాతో నిన్న ఆ కుటుంబానికి మీరు ఆదరణ కత్తగా ఉండండి సంగతులు మీరు ఆదరించండి ఆ కుటుంబాన్ని మీరు ఆదరించండి ఆ బిడ్డలు మీరు అప్పులు చేసుకుని అండి వారికి ఎటువంటి ఇబ్బందులు ఇంకా ఫ్యూచర్ లో మీ నామూలు ప్రభ ఆయా సంస్థ ఏదైనా అంటే మీరు తీసివేసి ప్రభా సంపూర్ణంగా ప్రభాయ కరివే మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నట్లాగే అబ్రాహాం గారిని జాస్వాణి దాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి ఇంకా వారి స్వస్థతను మీరు అనుగ్రహించండి వారిని ముట్టండి స్వస్థపరచండి తండ్రి స్వస్థత మీరు అనుగ్రహిస్తున్నటువంటి దీవిన అయా వారు అందుకోలేకపోవటానికి కారణం ఏంటో ఏదైతే అడ్డంకుగా ఉందో దాని ప్రభా అయ్యా మాకు కనపరచు ప్రభా అని తీసివేసుకోవడానికి వారితో మాట్లాడమని మేము ప్రార్థన చేయొచ్చును అయ్యా మాతో కూడా మీరు మాట్లాడిన తండ్రి అయ్యా మాకు కూడా కనపరచండి ప్రభా అ మీరు ప్రభా వారిని ప్రభు సంపూర్ణంగా స్వర్థపరిచి అయ్యా మీ సాక్షులుగా మీ సాధనాలుగా మేము వాడుకోమని ప్రార్థన చేయొచ్చు అయ్యా ఈ పరిచర్ను కూడా దీవించండి ఆశీర్వదించండి అయ్యా ఈ పరిచర్లో ప్రభా ఈ రోజు ఎవరెవరైతే రాలేకపోయారో వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి అయ్యా ప్రభా వారికి ఒక అవకాశాన్ని మీరు అనుభవించండి వారి ఎక్కడున్న వారి పని పట్టకం మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ముఖ్యంగా తండ్రి ఇదిగో ఆయన ఫ్యామిషాలు మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి ఆయన ప్రభావ ఆఫీస్ మీరు జ్ఞాపకం చేసుకోనండి ఈ రోజు ఆఫీస్ ఉండటం వల్ల రాలేకపోయారు అయితే ప్రభా అ ఆయన పట్టం మీరు ప్రభా అయ్యా అక్కడ ఒక అవకాశం ఆయన ఇవ్వమని ప్రారంభించున్నట్లాగే అదేవిధంగా ప్రభా మరి దంపతి సార్ని మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి అట్లాగే ఎఫ్ఐఎం గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి భాస్కర్ సార్ని జ్ఞాపకం విజయ గారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి చంద్రశేఖర్ సార్ని జ్ఞాపకం చేసుకోవాలండి దానిని అయ్యా వనీశ్వాస్ గారి మీద జ్ఞాపకం చేసుకోనండి తండ్రి రవి బ్రదర్ ని పప్పు బ్రదర్ ని అయ్యా మనోజ్ గారిని అయా ఇట్లందరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి వాళ్ళు చేస్తున్న పని పాటలని మీరు జ్ఞాపకం చేసుకోవాలి అయ్యా వారు ఎక్కడున్నా నేను మరణి పరిచేవాడి లాగా స్పృతించే వాళ్ళ లాగా గలపరిచేవాళ్ళలాగా మీరు వారిని ఏర్పరచమని ఆ విధంగా ఉంచమని ప్రార్థించారు దాంట్లో ఇంకేమైనా మర్చిపోయిన అంశాలు అయితే మరిన్ని ప్రభావ వాటి పట్ల కూడా ప్రభా మీ విజయాన్ని అనుభవించమని ఈ మనీ రాజ్యాంగంలో చేర్చుకొని ప్రచం కలిగిన అడిగి వడ్కొని ప్రార్థిస్తున్నాం మన ప్రభుత్వ కృపనం కల్పి కదా కాలం సార్ అందరికి రేపు నేను లీడ్ చేస్తున్నాను సార్ మరి మెంబర్స్ తక్కువ ఉన్నారు కాబట్టి ఎవరైనా వాలంటరీగా చెప్తానని ముందుకొస్తే బాగుంటుందో సార్ ఇంతకుముందు బాగా సిస్టమేటిక్ జరిగేది ఇప్పుడు సిస్టమేటిక్ గా జరగట్లేదు ఉన్నవాళ్ళ వారికి ఆర్గనైజ్ చేసుకుంటే సరిపోతుంది సార్ రేపు మీరు చెప్తారు రేపు చెప్తాను సార్ ఓకే థ్యాంక్ అండి థ్యాంక్ యూ అందరికీ ప్రైజ్ లేదు సార్ ప్రైజ్ లేదు సార్